కీర్తన మూడు వందల ఎనభై తొమ్మిది కర్మమెంత మర్మమెంత కలిగిన కాలమందు ధర్మమిది ఏమరక తలచవో మనసా చెలువల పొంతనుంటే చిత్తమే చెదురు గాని కలుగనేరదెంతైనా ఘనవిరతి ఉలుకక అగ్గి పొంతనుంటే కాకలే కాక చలువ కలుగునా సంసారలకును బంగారు ఓడగంటే పట్ట ఆశ గాని సంగతి విజ్ఞానపుజాడకు రాదు వెంగలి యభినిదింటే వెరి వెరాటాడుగాక అంగవించునా వివేకమప్పుడే లోకులకు శ్రీవేంకటేశుభక్తి చేరితే సౌఖ్యముగాని ఆవలనంటపు పాపాలతి దుఃఖాలు చేవ అమృతము గొంటే చిరజీవియగుగాని చావులేదు నోవులేదు సర్వజ్ఞులకును